జ్యేష్ బ్రహ్మస్పత ఆశ్వది మహాగణ సార్శివసరంభా శంకరాచార్యుమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ओं भद्रंकुनुयामदेवा भद्रं पश्ये मार्क्ष स्थिंगे सुुवागुंसूषेम देंवितयु स्वस्ति स्वस्तिना इंद्रो वृद्धश्रवा स्वस्तिषा विश्व स्वस्ति नाक्ष्यो अ స్వస్తినో బృహస్పతి దా ఓ శాంతి శాంతి శాంతి నద సందమానా సముద్రే అస్తం గచ్చి నామే విహాయ తా నామపా ైతి దివ్యం భాష్యంలో అవిద్యాకృత నామరూపాముక్త అంది అంటే నామరూపములు కేవలము అజ్ఞానము చేతనే కల్పించబడినవి వాటి ఎందు సత్యత్వ బుద్ధి గోచరిస్తుంది వాస్తవంగా సత్యము కావు అవి ఇన్సిడెంటల్ మనము ఓ పరిస్థితిని కల్పించుకుని ఆ నామరూపాలను ఎత్తిని వేసుకుంటాం బిజినెస్ మొదలుపెట్టి ఆయమే బిజినెస్ మ్యాన్ అంటాడు పెళ్లి చేసుకుని ఆయన ది హస్బెండ్ అంటాడు పిల్లల్ని కానీ ఆయన ది ఫాదర్ అంటాడు ఇన్సిడెంట్ సో నామరూపములు అవి మహాభారం సో గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి నేను సన్యాసి నేను ఓ నామరూపాలను తీసుకుంటాడు సో ఎవడైతే తాను సన్యాసి అని దృఢంగా విశ్వసిస్తాడో వాడు అజ్ఞానార్థం అహం బ్రహ్మాస్మయం తెలుసుకోవాలి కానీ బ్రహ్మ అంటే వెళ్ళి అది ఇంకో అది ఇంకో నామరూపాలు ఏం కాదు సో ప్రతి వ్యక్తి యొక్క అంతరతమైన ఇన్నర్మోస్ట్ అంటారు ద డీపెస్ట్ నేచర్ ఎస్సెన్స్ ఏమిటంటే ఉనికి సో వేదాంత గిండిమా అనే రూపస్వం చూస్తున్నాను నేను దాంట్లో శంకరులు అంటారు దేహము అని ఉన్నది ఏదైతే ఉన్నదో అది దేహము అన్నది నామరూపాలు వాస్తవంలో అది ఉనికి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఇప్పుడు ఏమక్కర్లేదు అసలు విషయం చెప్తున్నా కళ్ళు మూసుకుని మీ దేహాన్ని మీరు భావన చేశారనుకోండి దేహాన్ని పరిశీలించారనుకోండి అది ఒక ఉనికి మనం నామరూపాలు పెట్టేసేపటికి దాని మౌలిక స్వరూపం తెలియకుండా పోతుంది ఇప్పుడు ఒక బాల్ ఆఫ్ కాటన్కి ఒక ఐరన్ బాల్ ఆ సాలిడ్ ఐరన్ బాల్ రెండు ఉన్నాయనుకోండి రెండింట్లో ఇది ఐరన్ బాల్ అని అది కాటన్ బాల్ అని పేరైతే మనం పెట్టాం కానీ వాస్తవంలో ఆ రెండింట్లో ఉన్న తేడా ఏమిటంటే రెండు ఉనికియే ఒకచోట ఉనికి చాలా దృఢంగా ప్రతిఫలిస్తోంది ప్రకటమవుతోంది ఇంకో చోట ఉనికి చాలా అల్పంగా ప్రకటన అవుతోంది మీరు తూకం వేస్తున్నారంటే మీరు నామరూపాలనేమి తూకం వేరు మీరు తూకం వేసేది ఉనికిని తూకం వేస్తారు సో ది ఎగ్జిస్టెన్స్ ఇట్స్ మేనిఫెస్టేషన్ దానిని తూకం వేస్తారు కానీ నామరూపాలను తూకం వేరు అంచేతనే మీకు కేజీ వంకాయలను తూకం కేజీ బీరకాయలను తూచినా కేజీ ఇసుకను తూచినా తూకం సమానంగా ఉంటుంది నామరూపాలు భిన్నంగా ఉన్నా తోకంలో భేదమే ఉండదు ఎందుకంటే అధ్యతనే న్యూటన్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన హీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆ ఉనికిని ఆఫ్ ఎనర్షియా రూపంగా ఆయన దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది ప్రతి పదార్థము యొక్క మౌలిక ధర్మం అత్యంత మౌలిక ధర్మం ఆ ధర్మం ఎటువంటిదంటే నామరూపములకు అతీతమైన మౌలిక ధర్మం ఇప్పుడు ఒక సాలిడ్ బాల్ ఆఫ్ గోల్డ్ సాలిడ్ బాల్ ఆఫ్ ఐరన్ సాలిడ్ స్టోన్ ఇవన్నీ మూడు తీసుకున్నారనుకోండి చాలా భేదం కనపడుతుంది వెయిటిల్లో నామరూపాల్లో కానీ ఆఫ్ ఎనర్షియాలో భేదమే ఉండదు వెయిట్లో భేదమే ఉండదు సో ఈ విధంగా అత్యంత మౌలిక స్వరూపంలో మీకు నామరూపాలు నామరూపాలన్నవి కేవలము మానసిక సంస్కారాల చేత ఆరోపించబడుతూ ఉంటాయి కనుక ఈ నామరూపాలే యథార్థం అనుకుని పట్టు కూర్చుంటాడు మానవుడు అజ్ఞానం చేత అవిద్యాగృత నామరూప వీటిని జ్ఞాని ఈ ధర్మాలు ఈ యొక్క స్వరూపంలో వచ్చిన ధర్మాలు కావు అని ద్రోషిపుచ్చుతాడు కాబట్టి తన దేహమును తాను పరిశీలించినప్పుడు నేను పురుషుణ్ణి నేను స్త్రీని నేను ఫలానావాణ్ణి అని ఆ దేహానికి పేరు పెట్టి ఆ పేరుతోటి వీడు వ్యవహరిస్తూ ఉంటాడు దేహమునందు రాగద్వేషాలు పెంచుకుంటాడే కానీ వాస్తవంలో దేహముందు రాగము అది దాని ప్రేమ దాని ముందు ద్వేషము ఎందుకంటే వీడు చెప్పినట్టుగా అది ఉండదు సో ఈ విధంగా దాన్ని ఈయన రాంగ్ సెన్స్ హ్యాండిల్ చేస్తాడు తప్పిస్తే దేహము అనేది కేవలము ఉనికి మాత్రమే ఇట్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్స్ అండ్ యూ కెన్ ఫీల్ దట్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈజ్ ఎ వెరీ సాలిడ్ రియల్ బీయింగ్ ఇట్ ఈజ్ దాని మీద నామరూపాలను మనం అధ్యారోపణం చేస్తాం కాబట్టి మనిషి చాలా లోతైన అంశంలో అతను స్వరూపంలో కేవలము ఉనికి రూపంగానే ఎగ్జిస్టెన్స్ రూపంగానే ఉంటాడు అహమస్మి స్వయం ప్రకాశమైనటువంటి ఉనికి ఏది కలదో అదే మనిషి యొక్క యథార్థ స్వరూపం ఇంకా ఆ తర్వాత దాని మీద చేసిన అధ్యారోపాలన్నీ కూడా కొంచెం సూపరింపోజిషన్స్ సో ఇన్సిడెంటల్గా ఒకప్పుడు ఇన్సిడెంటల్గా ఇంకోప్పుడు మరీ రాగద్వేషముల నిమిత్తంగా ఒకప్పుడు ఈ అధ్యా రూపాలు కొంచెం ధార్మికంగా ఉంటాయి ధర్మానికి వ్యవహారంలో ఉండే ధర్మానికి అనురూపంగా ఉంటాయి ఒకప్పుడు ధర్మాన్ని కూడా ఉల్లంఘించే విధంగా ఉంటాయి నామరూపాలు సో ఈ నామరూపాలను ఎత్తిన వేసుకుని మహాభారాన్ని మనిషి మోస్తూ జ్ఞాని హీ నోస్ హౌ టు బికమ్ ఫ్రీ వెరస్ అజ్ఞానికి ఫ్రీడము తెలియదు ఫ్రీడమ్ యొక్క వాల్యూ కూడా తెలియదు సో నామరూపాది ముక్త నామరూపాలు మనం పట్టుకుంటామే కానీ అవి ఎలాగూ జారిపోయేవి భర్తృహరు అందమైన ప్రిన్సిపుల్ ఒకటి చెప్పాడు జీవితంలో జీవితంలో అన్నీ జారిపోతాయి ఏది మిగతా ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఈస్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ కానీ వాటంతట మనం వాటి మీద ఆసక్తి పెంచుకుని అవి జారిపోయినప్పుడు మహా దుఃఖం కలుగుతుంది మనం ఆసక్తి లేకుండా మనం ఆసక్తి నుండి బయటపడి ఉంటే అవి జారిపోయినప్పుడు దుఃఖం కలగదు అంతే తేడా కాబట్టి జారిపోవడం ఎలాగో తప్పదు కాబట్టి ఆ జారిపోవడం దుఃఖంతో జారిపోవాలా దుఃఖం లేకుండా జారిపోవాలా అన్నది మనిషి యొక్క వివేకం నిర్ధారిస్తుంది జారిపోవడమే లఘు తప్పదు నామరూపాలు అవి మనం పట్టుకుని కూర్చుంటామే కానీ అవే నిలబడవు యు కె నాట్ కీప్ నామరూపం నామరూపాముక్త జ్ఞాని నామరూపములను వాలంటరీగా త్యాగం చేసి పారేస్తాడు దానికి అతీతంగా ఎదుగుతాడు దాంతో నామరూపముల భారము జ్ఞానికి ఉండదు అదే అజ్ఞానికి ఆ నామరూపాలను పట్టుకుంటాడు అవి జారిపోయినప్పుడు సత్యవస్తువే జారిపోయిందా అన్నంత గగ్గోలు పెట్టి హడావిడి చేసి తను దుఃఖించి తన ఇతరులకు దుఃఖాన్ని పెంచిపెట్టి ఆ మనిషి ఇంకో ఉంటాడు సో నామరూపాలు ఎవళ్ళట్టే పెట్టుకున్నారు ఇప్పుడు నలుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇంకా ఎంతోమంది మహారాజులు గయ మహారాజు సో ఈ విధంగా భరతుడు ఎంతోమంది మహారాజులు మహారాజులు తర్వాత మహాత్ములు సో మహావీరుడు బుద్ధుడు రామకృష్ణ పరమహంస మొదలైన ఎంతోమంది మహాత్ముడు వచ్చారు వెళ్ళిపోయారు ఎరి నామాలు కూడా పేరు కూడా ఏదో మీరు నేను స్మరిస్తున్నాం మనకుండే భక్తి శ్రద్ధల చేత ఎవళ్ళు స్మరిస్తున్నారు నామాలు ఎవరు నామాన్ని ఎవరు వీళ్ళు మహాత్ములు కనుక నామరూపమునక అతీతములైన మహాత్ములు కనుక ఇంకా ఆ పేర్లైనా మిగిలి లేకపోతే అదేమిటి కేవలము నామరూపాలను పట్టుకుని వ్రేలాడినటువంటి వాళ్ళ పేర్లు ఎవళ్ళు ఎవరో పెద్ద పెద్ద మహా అధికారులు మహా గొప్ప పదవిని స్వీకరించి గొప్ప అధికారాన్ని చెలాయించినటువంటి వాళ్ళు వేరే నామము వాళ్ళు పెద్ద పెద్ద శిలాశాసనాలు చెక్కించి తమ పేరు స్థిరంగా నిలబడాలని ప్రయత్నం చేశారు ఆ శిలాశాసనాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి ఇంకా రూపం మాట చెప్పేది ఏమిటండి రూపం మిస్ యూనివర్స్ ప్రతి సంవత్సరం ఒకరిని ఎన్నుకుంటూ ఉంటారు ఆ మిస్ యూనివర్స్ని అనౌన్స్ చేసే ముందు నాకు ఎవరో చెప్పారు నేను అట్లాంటిక్ సిటీ వెళ్ళినప్పుడు సో మిస్ యూనివర్స్ని అనౌన్స్ చేసే ముందు వాళ్ళు ఈ ఇప్పుడు ఇంక ఒకసారి అనౌన్స్ చేస్తే ప్రజెంట్ మిస్ యూనివర్స్ బికమ్స్ ఎక్స్ అంచేత వాళ్ళు అనౌన్స్ చేసే ముందు దే దట్ సీమ్స్ దే గివ్ హర్ ఏ ఛాన్స్ టు వాక్ ఆన్ ది పోడియం ది లాస్ట్ వాక్ ఆఫ్ మిస్ యూనివర్స్ ఇంకా ఆ తర్వాత ఆవిడ వాక్ చేస్తే అది ఎక్స్ మిస్ యూనివర్స్ అంటారు కానీ మిస్ యూనివర్స్ అంటారు అంచేత ఆవిడ ఏం చేస్తుందంటే అలా విలాతగా ఇటు నుంచి వచ్చి అట్లా అలా వెళ్తున్నారు So that is the Miss Universe. And then they announce, and she is no more Miss Universe. Kya baat hain. So, <laughs> so, <laughs> so, you <laughs> say, rupa muhane di, me raashir bata. Me chenna pude ho cinema <laughs> hero <so>, only, heroine ni, iphudu juuste, vala <laughs> rupa <so>, alipu juuste, vala visvapretna <laughs> nja star <so>, rupa, vala rupa yin duja pene te, visvapretna nja star rupa, dan me nela padekundu gohsa mani. Ye nela padekundi? నామరూపాలు నిలబడతాయండి సో నామరూపాలు నిలబడవు మనము ముందే సత్యాన్ని గ్రహించి నామరూపాలకు అతీతంగా ఎదిగితే వాడు జ్ఞాని అనబడతాడు విద్వాన్ పరాత్ అక్షరాత్ పూర్వోక్త పరం దివ్యం పురుషం యథోక్తలక్షణం ఉపయితి ఉపగచ్చతి సో ఎవడైతే నామరూపములకు అతీతంగా దట్ ఆ మైండ్ యొక్క మనస్సు యొక్క చలనాన్ని కదలికని స్పందనని మీరు చిత్తస్పందన అంటాడు గౌడపాదాచార్యుడు చిత్తస్పందహ జగత్ అంటాడు మరి జగత్ ఏదైతే అనుకుంటున్నారో అది దట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ మైండ్ సో ఆ చిత్త స్పందనని కనుక మీరు తగ్గించుకోగలిగినట్లయితే మీకు యూ విల్ బీ దట్ బియంగ్ ఆ బ్రహ్మరూపులే మీరు ఉంటారు కాబట్టి ఆ చిత్త స్పందన ద సైలెన్స్ ఆఫ్ ది మైండ్ దానిని అచీవ్ చేయాల్సి ఉంటుంది సో ఒకసారి మీరు బ్రహ్మ మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మైండ్ సైలెంట్గా ఉండకపోయినా పర్వాలేదు కానీ మీ స్వరూపాన్ని మీరు తెలియటానికి గుర్తుపట్టటానికి సైలెన్స్ ఆఫ్ ది మైండ్ చాలా అవసరం ఒకసారి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మ దేహమే నేను అనేటువంటి అజ్ఞానము తొలగిపోయి పరమాత్మ స్వరూపం తెలిసినప్పుడు ఇంకా మనసు ఎటు చలనం చేసినా నష్టమే పెద్ద ఎక్కువ చలనం ఉండదు కూడా వాస్తవంలో ఎందుకంటే రాగద్వేషాలు ఉన్నప్పుడే మనస్సుకి చలనం నీటికి గాలి వీచినప్పుడే తరంగాలు వస్తాయి అదేవిధంగా రాగద్వేషములు అనేటువంటి గాలి కనుక తగ్గిపోతే తరంగాలు కూడా తగ్గిపోతాయి మనస్సులో కనుక ఆ సైలెంట్ మైండ్లో మీరు ఆ పరబ్రహ్మ రూపులే ఉండగలుగుతారు నిన్న మనం చేసాక మళ్ళీ గుర్తు ఆ మైండ్ సైలెంట్ అయినప్పుడు ఉండేటువంటి స్థితిని డోంట్ ట్రై టు గ్రాస్ప్ ఇట్ విత్ ది మైండ్ ట్రై టు ఓవర్కమ్ ది మైండ్ మళ్ళీ ఆ స్థితిని కూడా మళ్ళీ మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేయవద్దు డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ డోంట్ ట్రై టు నో ఇట్ జస్ట్ గివ్ అప్ ఎవరిథింగ్ జస్ట్ గివ్ అప్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ ప్యూఆర్ బ్రహ్మ కాబట్టి ఆ విధంగా నామరూపములకు అతీతంగా వాడు పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు వాడి హృదయంలో వాడే అయి సో వాడంటే ఈ దేహాభిమాని కాదు దేహమునందు ప్రకటమవుతున్న ఆనంతతత్వము అని అర్థం ఎనివే సో పరాత్ పరం అని అంటారు పరాత్పరం వచ్చింది పరాత్పరం పరము కంటే పరము ఇప్పుడు ఎలా చెప్తామంటే ఈ సకల జగత్తు ఈ దేహంతో సహా మనస్సు ఇంద్రియాలతో సహా ఈ సకల జగత్తు పంచభూతముల నుండి పుట్టింది అని చెప్తాం పంచభూతములంటే మళ్ళీ సూక్ష్మ పంచభూతములలోకి వెళ్ళిపోతాం స్థూలము ఇంద్రియములు అవి సూక్ష్మాలు కదండి అవి స్థూలం నుంచి పుట్టలు కదా ఇది దేహం మటుకు స్థూలం మిగతా ఇంద్రియములు మనస్సు ఈ శక్తి ప్రాణము ఇదంతా కూడా సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పంచభూతములు ఇంద్రియములు మనస్సు మొదలైన సూక్ష్మములైన ఆధ్యాత్మికములైన ఫంక్షన్స్ వ్యాపారములు ఏవైతే ఉన్నాయో అవి జగత్తులో ఉండేటువంటి నక్షత్రములు సూర్యులు ఇతరములైన ఆ శక్తి యొక్క ఏ రూపములు ఉన్నాయో ఈ సర్వము కూడా ఆ మాయాశక్తి నుంచి పుట్టిన అది పారాము ఆ మాయాశక్తి ఎక్కడి నుంచి పుట్టిందంటే శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరబ్రహ్మ నుండి ఆ మాయాశక్తి ఆవిర్భవించింది మీ జీవితంలో కూడా మీరు దీన్ని ప్రాక్టికల్గా మీరు దాన్ని దర్శించవచ్చు ఎందుకంటే మీరు స్వరూపత బ్రహ్మస్సురు బ్రహ్మరూపులే కదా కాబట్టి బ్రహ్మ యొక్క మయాశక్తి నుంచి జగత్తు పుడితే దట్ షుడ్ హ్యావ్ ఏ కౌంటర్ పార్ట్ విత్ యూ అంశం మీరు కూడా నిద్ర ఎందు శుద్ధ సత్తారూపంగా ఉంటారు ఏ బీయింగ్ ఎటువంటి బీ ఎటువంటి సత్త తెలుసిన ఏ బీయింగ్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ సెల్ఫ్ అటువంటి సత్తారూపంగా అంటే బీయింగ్లో నోయింగ్ అనే చలనం లేని సత్తారూపంగా ఉంటారు అది బ్రహ్మంటే బియింగ్లో నోయింగ్ అనే చలనం లేదనమాట బియింగ్ ముందు తర్వాత లోయింగ్ నిద్రలో మీ పరిస్థితి ఏమిటి యు ఆర్ దర్సా ఎనీవే సో ఆ బియింగ్ నుంచి చైతన్యం ఆవిర్భవిస్తుంది ఆ చైతన్యం నుంచే ప్రాణశక్తి మనశ్శక్తి అన్ని ఆవిర్భవిస్తున్నాయి మీరు నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఆ పరబ్రహ్మ ఎందు స్పందన ఏర్పడి ఆ పరబ్రహ్మ నుండి ఈ జగత్తు మాయాశక్తి ఆవిర్భవించి ఆ మాయాశక్తి నుండి విజ్ఞానశక్తి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా ఇదే మోడల్ మళ్ళీ ప్రాణశక్తి యూనివర్సల్ పవర్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్కి హిరణ్య గర్భుడు పేరు యూనివర్సల్ పవర్కి సూత్రాత్మ అని పేరు ప్రాణ ప్రాణ అని ఇటు వాడతారు అటు వాడతారు అర్థం తెలుసుంటే ఎలా వాడినా పర్లేదు సో అలాగే యూనివర్సల్ ఫిజికల్ బాడీకి విరాట్ అని పేరు సో అవి ఆవిర్భవిస్తాయి కాబట్టి ఆ మాయాశక్తి ఈ సర్వమునకు మూలంలో ఉన్నటువంటి ఆ మాయాశక్తి అది ఆ శుద్ధ చైతన్యానికి ఆవిర్భవిస్తుంది కనుకనే దానికి పరాత్పరం అది ఆ పరబ్రహ్మ అంటే అదేదో ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ అని మీరు అనుకోద్దు దివ్యం దివ్యం అంటే స్వర్గంలో కూర్చొని ఉంటుందని చెప్తారు దివిభవం దివ్యం ఐశా నహి హే దివ్యం అంటే స్వర్గంలో కాదు దాన్ని కాదు ఎక్స్ట్రా కాస్మిక్ గార్డ్ కాదు దివ్యం అంటే దిగు ధాతువుకి ప్రకాశమౌనత్వం సో పరాస్పరం మాయాశక్తికి అతీతమైనది అండ్ దెన్ మాయాశక్తికి మూలము కానీ జడము కాదు చైతన్య స్వరూపము పూర్ణం పురుషం పూర్ణం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది అటువంటి ఆ పరబ్రహ్మను ఈ విద్వాంసుడు పొందుతాడు యథోక్తక్షణం ఉపైతి ఉపగచ్చతి ఈ పరబ్రహ్మలక్షణం చాలాసార్లు చెప్పడం అయింది ఆ పరబ్రహ్మను పొందుతాడు పర్వాత్మక సయోహవై తరమం బ్రహ్మ వేద బ్రహ్మవతి ్రహ్మవిత్ కులే భవతి తరతి శోకం తరతి పాప్మానం గుహాగ్రంథిభ్య విక్తో మృతో ఇప్పుడు చూడండి మీ మనస్సు నిర నిరంతరమైన చలనంలో ఉండి అనేక నామరూపములను నిరంతరంగా సృష్టిస్తూ ఆ నామరూపములకు ఒక న్యూక్లియస్గా ఒక అహంకారాన్ని ఒక జీవభావాన్ని సృష్టించి అలా ఆ సమయంలో నేను జీవుడను అనే అభిప్రాయంలో వీడు మానవుడు ఉంటాడు అయితే ఈ మనస్సు చలనము ఏ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తోందో అంటే ఏమిటి ఇప్పుడు థాట్ ఒకటి తీసుకోండి రెండో థాట్ తీసుకోండి ఈ థాట్ ఇట్ హ్యాజ్ ఆల్ ది లిమిటేషన్స్ థాట్ ఈజ్ టైం థాట్ ఈజ్ స్పేస్ థాట్ ఈజ్ ఆబ్జెక్ట్ సో ఎందుకంటే మీరు ఘటహ అన్నారు అనుకోండి ఘటహ అనాలంటే ఘట సంకల్పము ఉన్నప్పుడే ఘటహ అనగలుగుతారు కదా కాబట్టి ఘట నామము వెనుక ఘట రూపము ఆ నామరూపాలు అనే మూలల్లో ఘట అనే వృత్తి ఘటాకార వృత్తి ఉన్నది అయితే నేను మీకు మనవి చేశాను ఘటము ఉన్నది అంటే ఘటముతో పాటుగా దేశము కాలము కూడా ఉంటాయి దేశ కాలాలు లేండే ఘట ఉండదు కాబట్టి దేశంలో ఎండే ఘటన ఎలా ఉంటుంది స్పేస్లో దాని యొక్క రచన స్పేస్లోనే ఉంది కదా కాబట్టి దేశంలో ఎండే ఘటన ఉండదు ఘటం ఉండదు అలాగే కాలం లేనిదే కూడా ఘటం ఉండదు ఎందుకంటే సపోజ్ మీకు ఘటము ఒక మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో వెయ్యో వంతు సేపు ఆ ఘటము కనబడి మళ్ళీ మాయమైపోయింది అనుకోండి మాయమైపోయిన మట్టి ముద్ద ఉంటుంది ఒక ఇమాజినరీ మెషీన్ ఒకటి పెట్టుకోండి ఒక ఇమాజినరీ యంత్రం ఈ మట్టి ముద్ద యంత్రంలో వేయగానే మరుక్షణంలో మిల్లీ సెకండ్ టైంలో ఆ యంత్రము ఆ మట్టి ముద్దని ఘటంగా తయారు చేస్తుంది తయారు చేసి సరిగ్గా మిల్లీ సెకండు పూర్తయ్యేప్పటికీ ఆ ఘటాన్ని మళ్ళీ మట్టి ముద్ద చేసేస్తుంది అర్థమైందా మీకు నా పాయింట్ అంటే మట్టి ముద్ద మధ్యలో ఘటం ఉన్నది అది మిల్లీ కాలం ఉన్నది మీరు చూస్తూ ఉంటారు మీకు ఘట జ్ఞానం కలగదు కలగదు ఘట జ్ఞానం కలగాలి కనీసం ఆ ఘట రూపము ఒకటి బై సెకండ్లు ప్రకాశించాలి సెకండ్లో పదహారోవంతో పదోవంతో నేనేదో ఒక అందాజాగా చెప్పాను కొంతసేపు ఆ రూపం ఉండాలి అప్పుడే ఘట జ్ఞానం కలుగుతుంది అర్థమైందండి అంటే ఇప్పుడు ఏమిటి మీకేం తెలిసింది ఘటముంది అంటే ఘట దేశము ఘట కాలము ఉంటేనే ఘటం ఉంటుంది ఇప్పుడు ఈ ఘటము ఘటాకార వృత్తిలో విషయమైంది ఘట వృత్తి ఎందు విషయం అంటే ఘట వృత్తి ఘటంతో పాటుగా ఘట దేశము ఘట కాలము కూడా విషయమై ఉంటుంది కాబట్టి ది టైమ్ అండ్ స్పేస్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ద ఆల్ ది త్రీ ఆర్ ద క్యాటగిరీస్ ఆఫ్ ది మైండ్ మైండ్ యొక్క కేటగిరీస్ కనుక ది ఘట ఆ థాట్ దేర్ ఇస్ ది టైమ్ దేర్ ఇస్ ది స్పేస్ ఇంకొక థాట్ అగైన్ ఒక ఆబ్జెక్టు ఒక స్పే ఆబ్జెక్టు స్పేసు టైము ఉన్నాయి ఇంకొక థాట్ ఈ రెండు థాట్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఏముంటుంది ఆబ్జెక్ట్ ఉండదు స్పేస్ ఉండదు టైం ఉండదు అవి విలీనం ఆ గ్యాప్లో విలీనం అవుతాయి ఆ గ్యాప్లోంచి పుడతాయి అదిగో ఆ గ్యాప్ పేరే బ్రహ్మ అది సంఘం ఇప్పుడు మీరు మనోవృత్తితోటి తాదాత్మ్యాన్ని చెంద మనస్సు ఉపాధి మనోనాహం మనస్సాక్షి నేను మనస్సుని కాను నేను మనస్సాక్షిని అని ఎవడైతే వివిచ్యైవం పునఃపున ఎవడైతే ఈ విధంగా పదే పదే వివేకాన్ని చేసుకుంటాడో సహా బ్రహ్మవిత్ ఇది వేదాంత హింది మహా అని అందరి శ్లోకం వాడు బ్రహ్మవేత్త సో ఆ మనస్సు యొక్క స్పందన అదేం చేస్తుందంటే ఒక నామరూపాత్మకమైన ఒక రచనని ఒక స్ట్రక్చర్ని మనం ముందు పెడుతుంది ఆ స్ట్రక్చర్ని సాక్షిగా దర్శిస్తూ వీడు అజ్ఞానం చేత తానే ఆ స్ట్రక్చర్ అనుకుంటాడు ఇప్పుడు వివేకం చేత మీరు ఆ స్ట్రక్చర్ని నిరాకరించారనుకోండి అప్పుడు మీ స్వరూపం ఏటవుతుంది మనస్సు యొక్క మూలంలో ఉన్నటువంటి దేశకాల పదార్థ పరిచ్ఛేదముల అతీతమైన ఆ దాని పేరే ఆత్మా బ్రహ్మ అది ఏ ఉనికి అది ఏ ఉనికి ఎటువంటి ఉనికి దేశకాలములకు అతీతమైన ఉనికి అయామ్ బట్ ఐమ్ నవ్ అండ్ హియర్ కమ్స్ లేట ఐయామ్ నవ్ అండ్ హియర్ దేశకాలములు దేహంతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు వస్తాయి దేహ తాదాత్మ్యానికి పూర్వమునందు కేవలము అయామ్ అహమస్మేనే ఉంటుంది శుద్ధమైన సచ్యత ఉంటుంది దాంతో దేశకాలాలు ఉండవు దేశకాలాలు ఎప్పుడు వస్తాయంటే మీరు ఆ సచ్యతి అయామ్ ది బాడీ ఇన్ ది రూమ్ ఇన్ ది వరల్డ్ ఐ ఆమ్ హియర్ అండ్ నౌ అని మీరు హియర్ అండ్ నౌ అనే భావనని ఆ దృష్టిని దేహ దేహాన్ని బట్టి వచ్చింది హియర్ అండ్ నౌ అది కనుక తిరస్కరించగలిగినట్లయితే కేవల సచ్య రూపంగా ఉన్నప్పుడు అది బ్రహ్మవిత్ కాబట్టి ఆ బ్రహ్మను మీరు తెలుసుకున్నారనుకోండి మీరేమవుతారు బ్రహ్మైపోతారు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి తెలుసుకోవడం అంటే ఎందుకు తెలుసు ఎలా తెలుసుకుంటారు దాన్ని ఆ బ్రహ్మను ఎలా తెలుసుకుంటారు బై బీయింగ్ దాట్ యూ నోయిట్ ఇన్ఫ్యాక్ట్ బీయింగ్ అండ్ నోయింగ్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఇది చాలా కఠినమైనదండి నేను ఇంత వేదాంతం బోధించేదాన్ని నాకు బీయింగ్ అండ్ నోయింగ్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ అని చెప్పడం దగ్గరికి వచ్చేప్పటికీ నేను కొంచెం తటపట్టాల నాకు గర్వం ఉంది లేదా ది ప్రిన్సిపుల్స్ని నేను బాగా దృఢంగా చెప్పగలను ఒక గర్వం ఒకటింది ఈ గర్వాన్ని విద్యార్థులే ఇచ్చారు నాకు నా అంతటి నాకు లీది నేను అంత సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ కాదు నిజానికి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లేదు ఐఎమ్ ఏ వెరీ కిమిట్ గాయ కానీ జనం కలిసి లేదు నువ్వు చెప్తున్నావు నువ్వు చెప్పింది మాకు అర్థమైందంటుంటే ఓ హో కాపోసు కాపోసు కాపోసు అనుకుంటున్నా కూడా ఒకసారి గర్వం వచ్చింది ఇంతటి గర్వము ఈ ప్రిన్సిపుల్ దగ్గరకు వచ్చేటికి తటపట్టలు అనుకుంది being and knowing are not two different things he said bhagavan narmharshi cheppevaru aina akkadakade cheppevaru sarvaju cheppevaru kada enduku viniwadi arhata sushpin chepparu kada viniwadi artham kavalu kada aina aina viniwadi some useless prashna edho some routine prashna vyavaharane sambandhingi de veseyadam konnai mari dikira satyu chitta okate aina la cheptaru aina aa kaavata akkadakada chaala aruduga cheppevaru so మీకు నేను మాట్లాడుతూ చెప్పండి డ్రీమ్ తీసుకోండి మీరు లో, దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ సపోజ్ లో మీరు కొండను చూస్తారు సో ది మౌంటెన్ ఈజ్ బట్ దెన్ ది మౌంటెన్ ఈజ్ నోన్ అవునండి అక్కడ నోయింగ్ ది మౌంటైన్ అండ్ బీయింగ్ ఆఫ్ ది మౌంటైన్ రెండింటికి తేడా ఏమైనా నిజానికి వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ది డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ Whatever shines in the dream. Whatever shines in the dream, that alone is. Whatever is in the dream, that alone shines. Kabattu, dream lo, ease ki, asti ki, bhati ki. Me iru tiyadami chappu kalbra? Tharawad inkomata dulta nye jatpandai. Dream ki dreamer. Dream andte, dream world. Whatever is. Dreamer ente eval, one who knows the dream. Havna andai? So, mir alochin chai, if you don't come to a conclusion, alochin san de din purin chai. Dream ki dreamer ki teda evanavnda. Yavna kishto bivayko? There is not a difference. Dream is the dreamer. Dreamer is the dream. You cannot differentiate. కాబట్టి వాట్ ఈజ్ షైన్స్ వాట్ షైన్స్ ఈజ్ కానీ మనిషి ఏం చేస్తాడో తెలుసిన అంతహ బహిహీ విభాగం చేసి కూర్చుంటాడు అంతహ బహిహీకి సంధి ఏమిటి ఇప్పుడు లోపల బయట అన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉండాలి కాంపౌండ్ వాళ్ళు ఉంటే లోపల బయటనే లేకపోతే కాంపౌండ్ వాళ్ళు లేకపోతే లోపల బయట ఏమిటి సంధి అంటారు కాంపౌండ్ వాళ్ళని సంధి సో ఇప్పుడు లోపల బయట అన్నప్పుడు సంధి ఏమిటి ద్రష్ట దృశ్యము వాట్ ఈజ్ ది సంధి ద్రష్టకి దృశ్యానికి సంధి ఏమిటి చెప్పండి మీరు ద్రష్ట నేనండి దృశ్యం ఘటం ఈ రెండింటికి మధ్యలో ఈ ద్రష్ట లోపల ఉన్నాడు దృశ్యం బయట ఉంది అని మీరు అంటున్నారు కదా అంతర్భహిష్ట సంధి ఉండాలా కాంపౌండ్ వాళ్ళు అంటే ఒక సంధి ఉండాలా అక్కర్లేదా చెప్పండి సంధి ఏమిటండి సంధి దేహము సే సంథింగ్ దేహం అనే సంధి ఒకటి ఉంది బాడీ లైన్ అయితే బాడీ లైన్ ద్రష్టకి దృశ్యానికి సంధి అని మీరు అన్నారు బాడీ లైన్ దృశ్యము బాడీ లైన్ దృశ్యమే కదా నేను ద్రష్టని ఇప్పుడు సంధి చెప్పండి మళ్ళీ నవ్ యు హ్యావ్ టు టెల్ సంధి గెయిన్ ఇప్పుడు బాడీ లైన్ దృశ్యము నేను ద్రష్ట సంధి సంధ్యేవిటి మనస్సు మనోవృత్తి అని చెప్పాల్సి ఉంటుంది అంతే కదండి మనోవృత్తికి అవతల నేనున్నాను మనోవృత్తికి యువతల బాడీ లైన్ ఉందని నా ఓకే నేను మనోవృత్తి మనోవృత్తి దృశ్యం నేను సాక్షిని రెండింటికి సంధ్యవిటి నేను ప్రశ్న అడిగాను మా నాయన మనోవృత్తి దృశ్యం నేను సాక్షిని ఈ రెండింటికి మధ్యన సం దృక్కుకి దృశ్యానికి మన సంధి ఉండదండి ద్రష్టకి దృశ్యానికి నేను చూసేవాడిని అది చూడబడిది అంటే జన్మస్పోయే సంధి బిట్వీన్ ది టూ చూసివాడు ఇక్కడ వరకు ఉంటాడు ఇక్కడి నుంచి చూడబడేది ఉంటుంది కాంపౌండ్ వాళ్ళ దాకా ఇల్లు అక్కడి నుంచి రోడ్డు ఏదో సంధి ఉండాలి కదా నేను అడిగాను నాకు అర్థం కాలేదు నేను అడిగాను అయితే మన ఆయన చెప్పారు అజ్ఞానమే సంధి అని చెప్పారు బస్ ఇలా హీ బాతున్నాయి నిజంగా అజ్ఞానమే సంధి అంటే అర్థమేటో తెలిసిన దేర్ ఈజ్ నో డివిజన్ అని అర్థం అజ్ఞానం సంధి అంటే అజ్ఞానం వల్ల పాము కనపడిందంటే అర్థం ఏంటండి పాము లేదు అని అర్థం ఓ మహాత్ములు అంటుండేవారు అజ్ఞానసే జో దిక్తాహాయి ఓ వాస్తవమైన హోతాయని అజ్ఞానం వల్ల ఏది కనపడుతుందో అది వాస్తవంలో ఉండదు అజ్ఞానమే సంధి అంటే అర్థం సంధి లేదు ద్రష్టకి దృశ్యానికి సంధి లేదు అంటే విభాగము లేదు అని అంటే అద్వయం అయిపోయింది కాబట్టి బ్రహ్మవితో బ్రహ్మైవ భవతి మీరు ఆ ద్రష్ట యొక్క స్వరూపమైన చైతన్యాన్ని తెలుసుకుంటే తెలుసుకోవడమో వేరు అది అయి ఉండుట వేరు కాదు తెలుసుకొనుటయే ఉండుట ఉండుటయే తెలుసుకొనుట అయా ఇది చెప్పండి అయాం ఇప్పుడు అయాం ఉంది మీరు కళ్ళు మోసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి అయాం ఉంది అయాంలో మీకు రెండూ కనపడతాయి అస్థి కనపడుతుంది భాతి కనపడుతుంది అయాం ఇది కన్నా You, you feel ayam. Where ayam can you feel ayinapadu, you feel it as existence. And you feel it as knowledge. Lo hasti, I have said meditation in meditation. Gata ha asti, Gata ha bhati. Ayam is not a problem. Gata ha asti, bhati is not a way. Because there is a asti, bhati is a way. Because Brahma, vith, vith is an arti, bhati, బ్రహ్మ అంటే అస్తి బ్రహ్మవిత్ బ్రహ్మైవతి బ్రహ్మవేద బ్రహ్మైవతి తత్ పరమం దట్ ఈజ్ ఓన్లీ రియాలిటీ దెర్ ఈస్ నో అదర్ థింగ్ దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బ్రహ్మన్ అని ఎవడైతే తన స్వరూపమైన బ్రహ్మను తెలుసుకుంటాడో వాడు బ్రహ్మైపోతాడు వాడి కులంలో అస అబ్రహ్మవిత్ కులే అస కులే అబ్రహ్మవిత్నభవతి వాడి కులంలో బ్రహ్మవేత్త కాని వాడు పుట్టడు అంటే వాడి కులంలో అంటే వాడు వాడి భార్య వాడి పిల్లలు అది కాదు కులము కులము రెండు రకాలు ఒకటి బిందు వంశము రెండోది నాదవంశము అయితే బిందు కులము నాద కులము బిందు కులము అంటే వీడు వివాహం చేసుకుంటాడు భార్య పిల్లలు అది బిందు కులం నాద కులము అంటే నాదం అంటే వాగుడు వాగుతూ ఉంటాడు వాగడంటే మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటే కొంతమంది శ్రవణం చేస్తారు విద్యార్థులు ఆ శ్రవణం చేసి అది నాదవంశము అంట అయ్యా మీరు ఎవరి శిష్యులు అంటే ఫలానా దయానంద సరస్వతి మహారాజు గారి శిష్యులము అది నాదవంశం నాదం అంటే జ్ఞానం అనర్థం శబ్దరూపంగా ఉంటుంది జ్ఞానం కాబట్టి వీరి ఇటువంటి మహాత్ముల వద్ద బ్రహ్మవేత్త వద్ద అధ్యయనం శాస్త్రాన్ని అధ్యయనం చేసి వారితో సత్సంగం చేసి వారు చెప్పినటువంటి మంచి మాటలు విన్నవాళ్ళు తప్పనిసరి వాళ్ళందరూ ఆ బ్రహ్మవేత్త యొక్క కులంలో వాళ్ళు అవుతారు ఆ నాదవ వంశంలో వాళ్ళు అవుతారు అందరూ శిష్యులు అందరూ కూడా నాదవ వంశంలో వాళ్ళు అవుతారు వాళ్ళలో బ్రహ్మవేత్త కాని ఉండడు ఎందుకని ఈయన బ్రహ్మవేత్త కనుక ఆయన బ్రహ్మవిత్తి కాకపోతే ఆయన ఇంకో ఏం బ్రహ్మని ఏం సో తనకు బ్రహ్మ తెలియని బ్రహ్మ ఎద్రవాడికి ఏం బోధిస్తాడు ఇప్పటికే మైక్ పెట్టుకుని పబ్లిక్లో బోధించడం అంటే బ్రహ్మనేం బోధిస్తాడు ఏదో కథ చెప్పి కాలక్షేపం చేయాలి కానీ ఈ కథ చెప్పడానికి కథ అన్నది ఎలా ఉంటుందంటే యు హ్యావ్ టు కీప్ ఇట్ సస్పెన్స్ఫుల్ అండ్ రొమాంటిక్ ఆల్ ది వే ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ మైండ్కి మైండ్ కథ ఉండే గంభీరమైన రసానుభూతిని లోతైనటువంటి సత్యాలని సందేశాలని స్వీకరించడానికి దానికి అభ్యాసం చేసినట్లయితే అటువంటి వాడికి చిన్న కథ చెప్పి పెద్ద ఆనందాన్ని ఇవ్వచ్చు షార్ట్ స్టోరీస్ చిన్న కథ ఒకప్పుడు మహాకవి నా క్లాస్ అటెండ్ చేశాడు పెద్ద కవి ఆశు ఇంగ్లీష్లో ఒక పద్యాలు అలా చెప్పేస్తూనే ఉంటాడు ఏమయ్య పద్యం చెప్పడానికి నీకు ముందు వెనుక ఆలోచించుకోనక్కర్లేదా అన్నది నేను ఆశ్చర్యపోయినట్టుంటుంది మంచి కవి పద్యాలు చెప్తాడు కానీ పద్యాలు అలా ఊరికే ఆశు గంటక యాభై పద్యాలు చెప్తే దాంట్లో సారం ఎంత ఉంటుందో మీరే ఆలోచించవచ్చు ఏదో ఉంటాయి అంత పెద్ద లోతుగా కాళిదాస కవిత్వల్లాగా ఉండదు కానీ ఏదో ఉంటుంది మొత్తానికి పద్యమం చేతి ఛందస్సు ప్రాస అన్నీ ఉంటాయి ప్రత్యేకంశా దూరం ఏంటో ఇవన్నీ ఉంటాయి చెప్తాను అతను మంచి వివేకం గలవాడు చదువుకున్నవాడు వ్యాకరణం చదువు వ్యాకరణం చదువుకున్న మ్యాథమెటిక్స్ చదువుకున్న వాడికి వివేకం గట్టిగా ఉంటుంది ఇది ఒక ప్రిన్సిపల్ ఇది కొంచెం లోతుగా ఆలోచించడం సూక్ష్మబుద్ధి ఉంటుంది ఇవేం చదవకుండా ఊరికే పైపోయేటప్పుడు చెప్పి వాళ్ళు ఆ సూక్ష్మ బుద్ధి రాదు సో మ్యాథమెటిక్స్ అండ్ వ్యాకరణం అలాంటిది తెనివే ఆయన అన్నాడు స్వామీజీ మీరు చెప్పిన పిట్ట కథలు ఉన్నాయే మోస్ట్ ఎఫెక్టివ్ అన్న అంటే నేనన్నాను ఏం పిట్ట కథలు చెప్పానండి నేనేం పిట్టకథలు చెప్పానంటే అదే పిట్టకథలు అంటే కథలని కాదండి మీరు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు ఓ ఆయన నన్ను వచ్చి కలిశారు అన్నెలా మొదలెట్టి నేను చెప్తూ ఉంటాను చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయని చెప్పారు అంటే అర్థం ఏంటి అతను ఆ ఆ చిన్న కథ వెనక ఉండే సారాన్ని గ్రహి సందేశాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం లేకపోతే ఆ కథలో ఏముందండి రొమాన్స్ ఏముంది సస్పెన్స్ ఏముంది థ్రిల్ ఏ ఉంది నేను చెప్పే కథలో ఏముంటుందండి ఒకసారి నేను కారులో వెళ్తున్నాను వెళ్తుంటే ఏదో ఏదో అయింది అది ఎంతసేపు చెప్తాను ఆ కథ నేను అది నచ్చిందంటే అర్థం ఏంటి దాని వెనుక ఉండేటువంటి ప్రిన్సిపుల్ని కొట్టుకున్నాడు కాబట్టి అతనికి నచ్చినట్లు అనిపించింది కాబట్టి మనస్సుని లోతైన విషయాలని తెలుసుకునేందుకు అభ్యాసం ఇచ్చినట్లయితే కథ యొక్క ఆ రొమాంటిసిజం మీద దృష్టి పోదు ఇప్పుడు నచికేతుడు ఎముడు ఎంత కథది ఇసే షార్త్ స్టోరీ ఉపనిషత్తుల స్టోరీలు అలాగే ఉంటాయి నారదుడు ఎంత కథ ఆరుని శ్వేతకేతువు ఎంత కథ తెసరంత కథ తక్కువ కథ మీరు దాంట్లో ఉండే సందేశం చెప్పకుండా కథ మాత్రమే చెప్పండి అంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కథ ఉండదు కథలో కాబట్టి ఆ విధంగా లోకంలో జనులకు కథలని చెప్పి ఎంటర్టైన్మెంట్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్కి జనుల్ని మీరు అలవాటు చేసి పెట్టారనుకోండి అప్పుడు వాళ్ళు దే డిమాండింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అప్పుడు ఏమైపోతుందంటే అది హోల్ ఎఫర్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అందుకోసమని చాలా చక్కటి ఏర్పాట్లు చేసి వచ్చిన వాళ్ళకి కూర్చుంటు దానికి కొంచెం కంఫర్టబుల్గా ఏర్పాట్లు చేసి తర్వాత ఆడియో విజువల్ సహాయాన్ని తీసుకుంటూ సో మేఘాలు బట్టి పెద్ద వర్షం కురిసిందనగానే రకాల నుంచి మేఘగర్జనలు మెరుపులు అన్నీ కూడా తెర మీద టకటాకటగా వస్తూ ఉంటాయి ఆడియో విజువల్ పక్కన మధ్యలోనూ ఆ వైలిన్ పెట్టుకుని వాళ్ళు టాకటాక టాకటాకా వాయించితో వైలున్ కూ అనిపిస్తూ వాళ్ళని సమర్థనలు పెట్టుకోవడం ఈ రకంగా సో ఏమైపోతుందంటే మనిషిని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఎఫర్ట్ ప్రారంభం ఎప్పుడైతే మనిషి ఎంటర్టైన్మెంట్లో పడిపోతాడో సో హీ బికమ్స్ డిపెండెంట్ ఇట్స్ సైకలాజికల్ డిపెండెన్స్ ఎంటర్టైన్మెంట్ వ్యాల్యూ వచ్చేస్తుంది కానీ సందేశం చేయాలి రామాయణాన్ని భారతాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నవాడు దాంట్లో సందేశాన్ని ఏం పొందుతాడండి భారతం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశంలో భారతం మహాప్రసిద్ధి చెందింది భారతం మీద ఎన్ని సినిమాలు వచ్చాయో అన్ని సినిమాలు వచ్చాయి కొంతమంది యాక్టర్లు భారతాన్ని పట్టుకుని జీవితం అంతా యాక్ట్ చేసి పారేశారు కానీ మహాభారతం అది మహా గొప్ప ధర్మగ్రంథం పంచమవేదం ఎవడు ఏం నేర్చుకున్నాడు దాన్ని బట్టి మరి ఇంత ఇన్ని సినిమాలు తీసిన వాళ్ళు నేర్చుకోలేదు చూసిన వాళ్ళు నేర్చుకోలేదు అలాగే వదిలేశారు భారతంలో మరి మా గీత భాగవత్ భారతంలోది కాదు భగవద్గీత శాంతిపరమం భారతంలోది కాదు భారతంలో మీరు ముట్టుకుంటే వేదాంతం వస్తుందే రసవల్ల ముట్టుకుంటే రసం వచ్చినట్టు ఉంటుంది భారతం అంటే మరి సమాజంలో మీకు ఆ ప్రభావం ఏం కనపడదా అంటే కేవలము స్టోరీకి పరిమితమైతే ఆ సందేశం కూడా బుర్రలోకి ప్రవేశించింది కాబట్టి బ్రహ్మ బ్రహ్మవిత్ కానివాడు ఏం బోధిస్తాడు ఏవో కథలో అవి చెప్పి కొంత భక్తిని అందజేయగలిగినట్లయితే ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ ఈజ్ డూయింగ్ కొంతమంది మహాత్మము రారిబాపు మొదలైన వాళ్ళు భక్తిని అందజేయగలుగుతారు టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ భక్తి లేదు జ్ఞానము లేదు కేవలము షో బిజినెస్ కింద నడిపిస్తూ ఉంటారు చాలామంది ఎందుకు దానివల్ల ఏమి పెద్ద ఉపయోగమే ఉంది సో ఎనీవే అశ అబ్రహ్మవిత్ కులే నభవతి బ్రహ్మవేత్త యొక్క సంపర్కంలోకి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మవేత్తలు అవుతారు అంటే తమ స్వరూపాన్ని తెలుసుకుంటారు అంటే అభిప్రాయం వెంటనే వీళ్ళు కూడా మరుక్షణంలో బ్రహ్మజ్ఞానులు అయిపోతారనే అభిప్రాయం కాదు వాళ్ళు కూడా ఆ మార్గంలో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు సరే బ్రహ్మవేత్త అయిపోతే బ్రహ్మవిత్ భర్త బ్రహ్మైపోతే ఏమిటో ఒక తరతి శోకం సంసార దుఃఖమును దాటివేస్తాడు తరతి పాప్మానం పాప్మా అంటే పుణ్యపా పుణ్యపాపాలకి పాప్మా అంటాడు వేదంలో పుణ్యము పాపము కలిపి పాప్మా అంటే బంధించేటువంటి కర్మ పుణ్యం అంటే బంగారు సంఖ్యల పాపము అంటే ఇనుప సంఖ్యల రెండూ బంధమే తరతి పాప్మానము శ్రీకృష్ణుడు శుభాశుభౌ జహాతి అని శుభాశుభములకు అధి అతీతంగా పోతావని ఈ రకంగా శుభాశుభాన్ని కలిపి చెప్పేవాడు ఉపనిషత్తుల్లో దాన్నే పాప్మా అని అంటారు గుహాగ్రంథిభ్య విముక్త అమృతో భవతి సో ఇప్పుడు పునర్జన్మ నీకు ఉండదు చెప్తూ ఉంటారు అది అది విని తలక ఆడిస్తూ ఉంటారు అది ఇట్ ఈజ్ నాట్ ఎ రిజల్ట్ దట్ దట్ ఈస్ స్టాంజిబుల్ సరే పునర్జన్మ ఉండదు సరే సంతోషం వారిని ఉంది సో వాట్ మోర్ యూగన్ ఎంజాయ్ వాట్ మోర్ యూ గన్ అప్రిషియేట్ ఇట్ ఓకే మంచిది కానీ చిత్రం అధిక వేదా అది పెద్ద ప్రధానమైన కారణం కాదది అంటే ఈ సంసార బంధం ఎక్కడితో అయిపోతుంది సంతోషం ఇట్ ఈజ్ నైస్ టు హియర్ ఇట్ బట్ అట్ ది సేమ్ టైం దట్ ఈజ్ నాట్ ది మెయిన్ రిజల్ట్ మెయిన్ రిజల్ట్ ఏమిటంటే గుహాగ్రంథిభ్య విముక్త శోకం థరపి అది మెయిన్ రిజల్ట్ శోకము సంసార శోకం నుంచి అతీతుడిగా పోతాడు గుహాగ్రంథిభ్య విముక్త శోకం అన్నది శోకాన్ని దాటివేయటం అన్నది మన చేతిలో పని ఎందుకంటే ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ అ సఫరింగ్ ఫర్ అస్ మైండ్ అది సో క్లియర్లీ విజిబుల్ ఇట్ ఈజ్ ది మైండ్ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ షోక ఫర్ అర్స్ ఒకసారి చాలా మనస్సుకి చాలా క్లేషం కలుగుతూ ఉంది ఏమిటి మనస్సుకి ఇలా క్లేశం కలుగుతుంది అంటే ఎస్ కేవలము ఒక ఆసక్తిని పెట్టుకోవడం మూలంగానే ఈ క్లేశం కలుగుతోంది అని స్పష్టం అవుతుంది అంత ఆ విమర్శ చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది ఈ ఆసక్తి మూలంగా క్లేశం కలుగుతోంది అలా నా మూలంగా క్లేశం కలుగుతోంది అని ది మూమెంట్ యూ పుట్ ది సోర్స్ ఆఫ్ యువర్ పెయిన్ అవుట్ సైడ్ ఆ పెయిన్కి పరిష్కారం దొరకదండి చాలా నువ్వు వెళ్ళి కోర్టులో కేసు వేయడమో ఏదో చేయాల్సి ఉంటుంది దానికి లేకపోతే వాడి మీద ఒక రాయి పుచ్చుకుని ఏదో చేయాల్సి ఉంటుంది దానికి పరిష్కారం వేదాంతంలో ఉండదు సైకాలజీ వేదాంతంలో దానికి పరిష్కారం ఉండదు కానీ మీరు ఎవరన్నా లాయర్ని కన్సల్ట్ చేయడం ఏదో చేయాల్సి ఉంటుంది సో కానీ ఈ పెయిన్కి ఈ మానసిక దుఃఖానికి హేతు ఆసక్తి నా హృదయంలో ఈ ఆసక్తి ఉన్నది దీనివల్లనే నేను నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని స్పష్టమైంది అప్పుడు కానీ అంత పాత్రంచే దుఃఖం పోదు తెలిస్తే పోదు దుఃఖానికి హేతు అజ్ఞానం అని తెలిస్తే పోదుదే అజ్ఞానం జ్ఞానం వల్ల పోతుంది అజ్ఞానం ఉందని తెలిస్తే పోతుంది కానీ ఇట్ ఈజ్ ఏ గుడ్ రియలైజేషన్ ఇట్స్ ఎ గుడ్ స్టెప్ ఫార్వర్డ్ ఈ ఆసక్తి అలాగ పోవటం ఇది అబా ఎంతకాలం నుంచి ఉంది ఆసక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా ఇలా మనస్సును పట్టుకున్న వేలాడుతోంది ఇంకా వేదన పుస్తకాలు చదవడం అవుతోంది పాఠం చెప్పడం అవుతోంది కానీ ఈ ఆసక్తి అలాగే ఉండిపోయింది పట్టుడు అయితే మహాత్ములు ఏమని చెప్పారంటే నీకు ఆసక్తి ఒక మానసికమైన మాలిన్యము అని గుర్తు చేసినప్పుడు అది పోయే ఉపాయం ఏమిటంటే ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తాను ఈశ్వరోపాసన ఉపాసన అందుకోసం వచ్చింది ఉపాసనలు కామన్ల్ని పొందటానికి రాలేదు ఉపాసనల్ని ఆ లెవెల్ నుంచి కామన్ లెవెల్కి దించేస్తే అది అది ఎలాంటిదంటే అది ఒక విలువైన వస్తువుని డైమండ్ని పేపర్ వెయిట్ కింద వాడినట్టు డైమండ్ని పేపర్ వెయిట్ కింద వాడకూడదు కానీ వజ్రాల వజ్రాన్ని నెక్లెస్లో వాడాలి కానీ కౌష్భ మాణిజ్యం అది విష్ణువే దాన్ని ఒకరు నెక్లెస్లో పొదిగి పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటాడని మరి వర్ణించారు భాగవతంలో ఎనీవే సో ఉపాసన వలన ఆసక్తి పోతుంది అది మహాత్ములు అలా బోధిస్తారు ఉపాసన వలనే పోతుంది ఆసక్తి యథాద పుస్తకం చదివితే ఆసక్తి పోదు ఆసక్తి తప్పు తెలుస్తుంది కొంత ఉపయోగం కూడా ఉంటుంది ఉపాసన చేసినట్లయితే ఆసక్తి పోతుంది అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే ఈ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అనే ఓ మంత్రం ఒకటి ఉంది దాన్ని కలిసంతలనోపనిషత్ అని అంటారు కలి అంటే కాలుష్యానికే కలి అని పేరు కలహానికి కలి అని పేరు అన్ని రకముల కాలుష్యమే కలి అంటే హృదయంలో ఉండే కాలుష్యమే కాబట్టి దాన్ని తరించి మంత్రం ఇది అనేది ఆ మంత్రం మీద ఉండేటువంటి ఒక ప్రేమ ముందు అసలు మంత్రం మీద ప్రేమ ఉండాలి మంత్రం మీద ప్రేమ లేకపోతే ఆ మంత్రం వర్కౌట్ కాదు సో మంత్రం మీద ఒక శ్రద్ధ ఉండటం చేత నేనేం చేశానంటే నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించాను కొంచెం మనస్సు పెట్టి లగ్నం చేసి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించాను జపించి జపించాలైపోయింది ఆ రోజు అయిపోయింది ఏదో మళ్ళీ ఇందులోకి ఎవరు వచ్చారు మాట్లాడడం పని క్లాసులు ఇదేది ఏముందండి క్లాసెస్ వల్ల నిరంతరంగా ఉంటూనే ఉంటాయి ఏదో పని ఉంటూనే ఉంటుంది రోజైపోయింది మొరునాడు పొద్దున్న అనిపించింది ఇంకా ఆసక్తి మన మనస్సులోంచి పోలేదు అనిపించింది మంత్రజపని చేసామో అయినా ఇంకా పోలేదు సరే ఇంకోసారి కూడా జపం చేద్దామని మళ్ళీ ఈసారి వంద వంద సార్లు జపం చేసి ఈ టైంలోకి పదిసార్లు జపం చేశాం ఇంతలోకి ఏదో పని వచ్చింది ఆ మొన్నడు అనిపించింది ఈ ఆసక్తి తగ్గింది అనిపించింది మనకే తెలుస్తుంది తగ్గితే మనకే తెలుస్తుంది దాని కారణంగా మనస్సుకి కలిగే పేడ తగ్గింది అంటే ఆసక్తి తగ్గిందని తగ్గిందని తెలుస్తుంది పర్వాలేదు ఇప్పుడు భోజనం హెవీ అయింది హెవీ అయిందని తెలియదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చూసుకోవాలా హెవీ తెలుస్తుంది లైట్గా భోజనం చేశారనుకోండి తెలుస్తుంది సో మనస్సు భారం మనోభారం తెలీదు తెలుస్తుంది ఆసక్తి తగ్గింది అనిపించింది అప్పుడు అనుకున్నా ఓహో ఉపాసన ఫలించింది చూడండి ఎంత అల్పంగా ఎంత తక్కువ కాలంలో ఫలిస్తున్నా కాబట్టి వివేకం ఉండాలి వివేకం ఉపాసన ఫలించదు వివేకం లేకపోతే ఉపాసన ఇందాక నేను చెప్పాను రెండు తప్పుదాన్ని పట్టిపోతుంది వివేకపూర్వకంగా అక్కడికి ఉపాసన చేసినట్లయితే మీకు కాలుష్యం పోతుంది వీటి ఈ ఈ కాలుష్యం మనసులో ఉండే ఈ కాలుష్యములకు గ్రంథులు అని పేరు గుహ్రంథిభ్య మన మనసులో ఎన్ని గ్రంథులు ఉంటాయంటే అలా ఉండలో ఉండాలి కింద చుట్టుకుని ఉంటాయి గ్రంథులు విధరాల్ ఇష్యూస్ అన్సెటిల్డ్ ఇష్యూస్ ఎవేవో ఇష్యూస్ భావమరతో ఇష్యూ భార్యతో ఇష్యూ మామగారితో ఇష్యూ అత్తగారితో ఇష్యూ తమ్ముడితో ఇష్యూ అన్నతో ఇష్యూ తల్లితో ఇష్యూ తండ్రితో ఇష్యూ అన్ని ఇష్యూ నేబర్తో ఇష్యూ ఆఫీస్తో ఒక వర్కర్తో ఇటు ఇష్యూ పై ఆఫీసర్తో ఇష్యూ వీ హ్యావ్ టూ మెనీ ఇష్యూస్ ఈ ఇష్యూస్ దేవుడు వచ్చినా సాల్వ్ చేయలేడు వీటిని అన్నింటినీ ఎక్కడ పరిష్కారం మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఉన్న ప్రపంచాన్ని మళ్ళీ పునఃసృష్టి విశ్వామిత్ర సృష్టి చేసినట్టుగా అందరినీ మార్చేస్తే మనం ఇష్యూస్ అన్నీ సెటిల్ అవుతాయి మళ్ళీ మొన్నటికి మళ్ళీ ఇష్యూస్ వచ్చేస్తాయి